్రహ్మస్పట ఆనుష్మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమార్యపర్యంతం వందే గురు పరంపరాయ నమస్కృత్యనం చైతనరో దేవీ సరస్వతీం యాసం తపో జయనుదీరేస్తూ లుక్ ఎట్వంటీ ఫస్ట్ వెర్ అర్జున ఉవాచే దర్జున ఉచనయోరుభయోమే కం స్థాపేచ్యుత నిరీక్షేహం యోద్ధు కామానవస్థిత కైర్మయా సహద్ధ అస్మిరణ సముద్యే సో అర్జున ఉచ అర్జునుడు ఇప్పు పలికను సేనయో ఉభయోమధ్యే రథం స్థాపయ మేచ్యుత అచ్యుత అంటే హే శ్రీకృష్ణ మే రథం మే అనేది ఒక రకమైన అహంకారాన్ని సూచిస్తుంది సో మన రథాన్ని అనకుండగా నా రథాన్ని సో ఆ రకంగా శ్రీకృష్ణుని తోటి అనవసరం మన రథ ఆవయోహరథం అని అనొచ్చు ఎగితే రథం అంటే అనుకుంటుంది థం అని అది అంత పెద్ద మర్యాదగా మాట్లాడే పద్ధతి కాదు తర్వాత నేను ఇంత మూడు క్లాస్ లో చెప్పాను స్థాపయ లోటు మధ్యమర్షకవచనం ఇట్ సౌండ్స్ లైక్ ఎ కమాండ్ సో ఆ విధంగా శ్రీకృష్ణుణ్ణి కమాండ్ చేయటం అన్నది న్యాయం కాదు సో బట్ స్టిల్ హీ ఇస్ డూయింగ్ ఇట్ సాధారణంగా మనిషి ఎప్పుడైతే కష్టాల్లో పడబోయే ముందు ఇటువంటి ప్రవృత్తి వస్తుంది అహంకారము ఎక్కడ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే కష్టాలు సమీపంలోనే ఉన్నాయని సూచిస్తూ ఉంటుంది ఎనీవే సేనయోర్ మధ్యే రథం స్థాపయ నేర్చుకు ఎందుకు రథం ఎందుకు ఉభయ సేనల మధ్యలో ఎందుకు నిలబెట్టాలి సందర్భమేం కాదు యుద్ధం ఆరంభమైన తర్వాత యుద్ధానికి తగ్గట్లుగా రథాన్ని నడపాలి కానీ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 యుద్దము చేయాలనే కోరిక కలవారై వచ్చి నిలబడినారు అవస్థిత ఎవరు దుర్యోధను యొక్క సైన్యంలో వాళ్ళు తన సైన్యంలో ఉన్నవాళ్లు తనకు ఎలాగో తెలుసు కానీ దుర్యోధను సైన్యంలో ఎవళ్లెవళ్ళు వచ్చారు ఎంత సైన్యం ఉంది అనేది అర్జునునికి వివరంగా తెలిసేటువంటి అవకాశం లేదు సో ఏదో కొంత ఏదో కొంత ఐడియా ఉండొచ్చు బట్ యాక్చువల్ గా వచ్చినటువంటి వాళ్లని సూచి ఓహో ఫలానా వాళ్ళు యుద్ధంలో యుద్ధరంగంలో వచ్చారు అనే సంగతిని నేను చూద్దామనుకుంటున్నాను యుద్ధం చేయబోది వచ్చి నిలబడి ఉన్న ఈ వీరులను అంటే దుర్యోధన సైన్యంలో ఉండే వీరులను నేను చూస్తాను చూడ్డానికి వీలు కల్పించే విధంగా ఈ రథాన్ని తీసుకువెళ్లి రెండు సేనల మధ్యలో నిలబెట్టవలసినది అని కోరతాడు చూసినట్లయితే ఏమిటి లాభం ఏమిటంటే కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే రణ సముద్యమము ఈ యుద్ధము యొక్క పెద్ద కార్యక్రమం అది సముద్యమము అంటే మేజర్ మేజర్ ప్రోగ్రాం చాలా పెద్ద కార్యక్రమం సామాన్యమైన ఉద్యమం కాదు సముద్యమము సో ఈ విస్తృతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ జనరల్ ఎలక్షన్స్ కంటే కూడా పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమంలో నాకు ఆపోజిట్ గా నిలబడి ఉన్నవాళ్ళు ఎవరు నేను ఎవళ్ళ వాళ్లతోటి యుద్ధం చేయాల్సి ఉంటుంది కైం యోద్ధవ్యం మయా కై సహ యోద్ధవ్యం నాచేత ఎవరితోటి యుద్దము చేయబడవలేము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 త్ర సమాగతరాష్ట్రయర్బుద్ధే ప్రియచి ఈ శ్లోకానికి ఒక కొంత ప్రాధాన్యం ఉన్నది ఏమిటంటే అర్జునుని యొక్క హృదయంలో తీవ్రమైన రాగద్వేషములు ఉన్నవి ఉన్నవి అనే విషయం మనకి ఈ శ్లోకానికి బట్టి తెలుస్తుంది అతను అంటాడు అహం యోత్స్యమానాన్ అవేక్షే నేను యుద్ధము చేయబోగు వారిని యోత్స్యమానాన్ అంటే బహువచనం భవిష్యత్ కాలం యుద్ధము చేయబోగు వారిని అవేక్షే చూస్తాను యుద్ధము నాతో ఈ మా పాండవ సైన్యంతో తలపడవలసిన వారు ఎవరు మేము ఎవరిని యుద్ధం చేసి ఓడించాల్సి ఉంటుంది వాళ్ళందరినీ చూస్తాను సరే అదే మాట యహ ఏతే అత్ర సమాగత యహ ఎవరైతే ఏతే వీరు అత్ర సమాగతాహ ఈ యుద్ధ రంగానికి వచ్చి ఉన్నారు సో దూరం నుంచి చూసినట్లయితే దుర్యోధనుడి సైన్యం కొంచెం విస్తృతమైన సైన్యంలా కనపడుతూ ఉంది ఏవో రథాలు జెండాలు అవి కనపడుతున్నాయి కాబట్టి చాలా మందే వచ్చారు దుర్యోధనుడి పక్షాన అనే విషయం స్పష్టమవుతోంది ఈ వాళ్ళందరూ ఎవ్వరు వీళ్ళందరితో మేము యుద్దం చేయాల్సింది కదా వీళ్ళు ఎవరు ఐ వాంట్ టు సీ దేట్ ఫెస్ట్ ఎందుకని ఎందుకంటే చూడు వీళ్ళందరూ వచ్చి దుర్యోధన పక్షాన్ని నిలబడి ఉన్న వాళ్లే వీళ్ళు తప్పనిసరిగా దుష్టులై ఉంటారు ఎందుకంటే వాళ్ళు దుష్టుని పక్షంలో చేరి మా మీదికి వస్తున్నారు కాబట్టి వాళ్ల సంఘ వాళ్ళని ఓ పట్టు ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా సంహరించాల్సినటువంటి పని నా మీద ఉన్నది ఎందుకంటే దుర్బుద్ధి అయినటువంటి దుష్టబుద్ధి అయినటువంటి భారతరాష్ట్రుడు అంటే దుర్యోధను యొక్క పక్షాన చేరి ప్రియచికీర్షవహ వీళ్ళు దుర్యోధనునికి ప్రీతిని కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు దుర్యోధనునికి పార్టీలో నిలబడి దుర్యోధను సహాయం చేసి ఆయన పక్షాన పోరాడి తద్వారా దుర్యోధనునికి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 ద్వేషభావము నిండా మనస్సులో పెట్టుకుని అతను రంగంలోకి దిగుతున్నాడు అందరూ మన వాళ్లే ఏదో ప్రారంభం కాలి ఇలాగే యుద్ధం వచ్చింది మన డ్యూటీ మనం చేద్దామనే ధోరణిలో అతను ఆ గీతా మోడల్లో అతను ఏమీ దిగట్లేదు ఇంకా గీత ఉపదేశం కాలేదు కదా సో అతను అంటే కాల్ ఈ విజయం నేను తప్పనిసరిగా పొంది తీరాలి ఈ శత్రువులు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి పక్షాన్ని నిలబడ్డారు అంటే మాకు తప్పనిసరిగా శత్రువులు దుష్టులు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 దీన్ని కిల్లింగ్ స్పిరిట్ అంటారు కిల్లింగ్ అంటే యాక్చువల్గా చంపేయలేమని కాదు విజయాన్ని సాధించి చేయాల్సిందే ఈ టెన్నిస్ లోను వాటిలోను వాడతారు మన ఇండియన్స్ గేమ్ బాల్ దాకా బాగా ఆడి గేమ్ బాల్లో అదే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారనుకోండి లాస్ట్ దాకా కూడా నెవర్ సే డై స్పిరిట్ తో తాడుతారు అదే మన వాళ్ళైతే రెండు వికెట్లు పడిపోయిన వెంటనే ఇంకా వరుస పెట్టి ప్రొసెషన్ కట్టేసేస్తాయి అని ఇలాగంటే రీసెంట్ గా జరిగిన మ్యాచెస్ అలా జరిగి ఉండకపోవచ్చు బట్ ఈ రకమైన విమర్శ భారతీయుల మీద ఉంది వీళ్ళు నెగ్గినప్పుడు నెగ్గుతారు కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్ ద కిల్లింగ్ స్పిరిట్ నెవర్ సే డైయాటిట్యూడ్ వీళ్లలో లేదు అది పాకిస్తాన్ వాళ్లలో ఉంది అని అంటారా అంటారా జనం అంటారు కదా సో అది ఒక లోటు అది ఎంతయో ఎంతయో నిందించదగిన విషయము అని ఒక ఒపీనియన్ కానీ పెద్దలు దాన్ని నొక్కుపోరు పెద్దలు ఏమంటారంటే మహాత్ములు ఏమంటారంటే ఆ కిల్లింగ్ స్పిరిట్ అనవసరం అంటారు కిల్లింగ్ స్పిరిట్ అన్నది ఏమైనా సరే ఎవరి వాడి మీద నేను విజయం సాధించే తీరాలి అనేటువంటి ఏదైతే ఉన్నదో అంబిషస్ యాటిట్యూడ్ కాంపిటేటివ్ అంబిషస్ హైలీ సెల్ఫ్ సెంట్రడ్ అప్రోచ్ టువర్డ్స్ ది ఇష్యూస్ ఆఫ్ అది ఇట్ ఇస్ సపోజ్ టు బి ఏ క్వాలిఫికేషన్ ఎ virtue ఇన్ మోడర్న్ మేనేజ్మెంట్ పార్ట్ లైన్స్ అండ్ ఆల్ దాట్ అది వర్చ్యూగా ఇక్కడ కన్సిడర్ చేయడం కాబట్టి యుద్దం చేస్తాము కర్తవ్యం కాబట్టి యుద్దం చేస్తాం యుద్ధం యొక్క ఫలము గొప్పది కాబట్టి యుద్దం చేయడం వల్ల లభించే ఫలము రాజ్యాధికారము దాని వల్ల ఎంతో సుఖాలని భోగాల్ని మనం అనుభవించవచ్చు కాబట్టి ఆ ఫలం గొప్పది ఫలము చాలా కూరదగ్గది To reach the goal, um, battle is a means. So goal, goal is virtuous, therefore means becomes virtuous. Goal determines the virtue of the means, and I approach it that is not acceptable in Gibraltar. Goal-nibhatti, lakshya-nibhatti, niru, rasrutan ceyal sinitro, te kattav yam yokkha, chandar ni anadu nirmayam chakoti. So the end will never justify the means. This is one of philosophy.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 పరస్పరమ ఆరోపణలు నిందలు ఉండేవి అయినా కూడా చాలా మర్యాద పూర్వకంగా ఉండేది ఆ లక్ష్మణ రేఖను దాటకుండగా మర్యాదని ఒక హద్దు మేరకుండగా విమర్శ సో హద్దు మీరితే చాలా తప్పుగా భావన కాబట్టి వాడ ది స్వకాల్డ్ అపోజిషన్ పార్టీ మెంబర్ అంటే అర్థమేంటి అపోజిషన్ అంటే వ్యతిరేకము విరోధి పార్టీ కదా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 ఎగరవాడు చెప్పిన దాన్ని ఖండించడం జరిగేది అలా ఉండేది పార్లమెంటరీ డిబేట్ అలా ఉండేది కానీ మరి ఈనాడు చూడండి ఈనాడు అపోజిషన్ పార్టీ వాడు అంటే ఛాన్స్ దొరికితే వాడిని మద్దతు కూడా చేసేయడానికి అభ్యంతరమైన ఏదో ఇంకా పోలీసు లేదల్ వ్యవస్థ ఉందని భయపడి అయ్యారు కానీ ఛాన్స్ దొరికితే మద్దతులు కూడా చేసేస్తాం సో అపోజిషన్ వాడిని చంపేసినా పర్వాలేదు మనం ఏమైనా సరే నెగ్గేయాల్సిందే అనేటువంటి తీవ్రమైన విద్వేష భావంతో రంగంలోకి దిగడం అన్నది అది అది ఒక వర్చుల్ గా కన్సిడర్ చేయబడుతోంది ఆధునిక సమాజంలో గీతలో దాన్ని వర్చుల్గా కన్సిడర్ చేయడం ఇన్ఫ్యాక్ట్ గీతలో బ్యూటీ కాన్షియస్నెస్ కి అంబిషన్ కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు అంబిషన్ అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్ కాంపిటేటివ్నెస్ విన్నింగ్ ఎగిన సోకాల్డ్ ఎనిమీ ఇవన్నీ వర్చ్యూస్ కింద కన్సిడర్ చేయాలి జస్ట్ ఇట్ కమిట్మెంట్ టు డ్యూటీ ఈవెన్ ది సోకాల్డ్ ఎనిమీ ఈస్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ యాక్సెప్టింగ్ యాక్సెప్టింగ్ ది రిజల్ట్ విత్ మెగ్నానిటీ ఇవన్నీ వర్చ్యూస్ గా కన్సిడర్ చేయబడతాయి అసలు ఇక్కడ పారాడైమ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో అది మనం చూస్తాము విస్తారంగా సో ఈ పాయింట్ దగ్గర అర్జునుడు సాలా తీవ్రమైనటువంటి ద్వేషము శత్రుభావము కలిగి ఉన్నవాడు అది మనకి నిర్ధారణ అయిపోతుంది ఆ శ్లోకాన్ని గురించి ఇంకైతేనే శ్రీకృష్ణుడు భవిష్యత్తులో అర్జునుడు నేను సన్యాసం తీసుకుంటానంటే సన్యాసానికి కంగారులేదయా కొంతకాలం ఇంకా కర్మయోగం చెయ్యి సన్యాసానికి కంగారులేదు ఇప్పుడు సన్యా ఇప్పుడు ఇప్పుడు సన్యాసం అయిన తర్వాత కూడా తిగుతూ ఉంటాడు ఇంకా అంతకంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఎవరిలో తిరుగుతూ ఉంటాడు అంత ఆ ద్వేషభావంతో ఉంటాడు సన్యాసం తీసుకోవాలని ఐడియా వచ్చేసిన వెంటనే మనస్సు పవిత్రమైపోయి ద్వేషాలన్నీ పోయి అయిపోతుందా ఏ అలాగే అవదు దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సన్యాసం తీసుకోక ముందు ప్రాసెస్ చేస్తే మంచిది తీసుకున్న తర్వాత కూడా ప్రాసెస్ చేయొచ్చు ఆ మాత్రం వివేకం ఉంటే తీసుకోక ముందు ప్రాసెస్ చేయక తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేయకపోతే మనిషి హీ రిమైన్స్ ఎ బండిల్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ కాబట్టి సన్యాసం తీసుకోవడానికి కంగారు లేదు అర్జునుడికి అర్హత లేదు పుస్తకంలో ఆ మాట శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఆ సత్యాన్ని మనం ఈ శ్లోకాల్లో గమనించవచ్చు అసలు దుర్యోధనుడి పక్షాన్ని నిలబడ్డవాడెవరో నేను చూస్తాను అంటున్నాడు అంటే దుర్యోధనుడి పక్షాన్ని నిలబడితే వాడింక దుష్టుడే వాడు వాడు అయోగ్యుడు అధర్మా అధర్మానికి కొమ్ము కాసిన వాడు కాబట్టి వాడు తర తీసేయటమే తర్వాయి ఇంకా ఇంకా ఇంకేమీ ఆలస్యం అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అది సరికాదు భీష్మాదులందరూ కూడా దుర్యోధనుడి పక్షాన్ని నిలబడ్డారు అంటే దుర్యోధనుడు ఏదో అద్భుతమైన ధర్మ ధర్మాత్ముడనే ఉద్దేశంతో నిలబడలేదు ఈ సందర్భంలో ఈ పక్షాన నిలబడి యుద్ధం చేయటం మన కర్తవ్యం అనుకుని నిలబడ్డారు వాళ్ళు భీష్ముడు అలాంటి వాడే తీవ్రమైన విద్వేషంతో పగ తీర్చుకోవడం కోసం నిలబడ్డాడు దుర్యోధనుడి పక్షాన భీష్ముడు అలాంటి వాడు కాదు భూశ్రవసుడు అలాంటివాడు కాదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు శల్యుడు అలాంటి వాడు కాదు వాళ్ళు ఏదో ఒక కర్తవ్యంగా పరిగణన చేసి యుద్ధానికి యుద్ధం చేయడం మన డ్యూటీ అనుకుని వచ్చారని తప్పిస్తే అంతటి విద్వేషభావంతో వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి దుర్యోధనుడి పక్షాన ఉన్నవాళ్ళందరూ తప్పనిసరిగా దుష్టులు అనేటువంటి దృష్టికోణము తగదది సో ఈ విధంగా అర్జునుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి సో ది పాయింట్ ఈజ్ అర్జున్ యొక్క మనఃస్థితి సర్వంగ పరిత్యాగానికి అనుకూలమైనది కాదు అని మనకి ఆ డైలాగ్ బట్టి అర్థం సో యోత్స్మానాక్షేహం యత్ర సమాగతరాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ తర్వాత శ్లోకం సంజయ ఉచ ఏము హృషీకేశో अर्जुन गुडा गुडा की गुडाकेश अने आंदि गुड़ा अंत निद्र ईश अं जो निद्र जो ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ లక్క ఇల్లు తగలబెట్టారు దుర్యోధనాధులు లక్క ఇంట్లో పాండవులను పెట్టి దానికి నిప్పు పెడతారు వీళ్ళేమో సురంగం ఒకటి తవ్వుకుని పెద్ద సిద్దంగా పెట్టుకుంటారు ఆ లక్క ఇల్లును తగలపెట్టినప్పుడు ఆ సురంగం ఉండగా పారిపోతారు ఆ సురంగం వేళ్ళని ఒక అడవిలోకి తీసుకెళ్తారు ఆ అడవి మార్గం ఉండగా కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు ఆ తర్వాత ఒక నదిని దాటుతారు అక్కడ విదురుడు వీళ్ళ కోసమని ఆయన మహామంత్రి కనుక వీళ్ళ కోసం ఒక బోట్ ఒక బోట్ మ్యాన్ వీళ్లను కూడా ఆయన అరేంజ్ చేసి పెడతాడు ఆ దారి రూట్ రూపు అన్నా కూడా ఫిస్ చేస్తాడు ఆయన సో ఆ బోట్ మ్యాన్ దగ్గరికి వెళ్లి ఆ బోట్లో ప్రయాణం చేసి అవతలకు వెళ్లి మళ్లీ నదిని దాటి మళ్లీ అడవిలో ప్రయాణం చేసి అలా కొన్ని రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అడవుల్లో ప్రయాణం చేసి ఆ తర్వాత వాళ్ళ గ్రామానికి ఏకశిలా నగరము ఎక్కడికో చేయడం అక్కడ కొంతకాలం మకాన్ చేస్తారు సో ఈ అడవిలో ప్రయాణం చేసినప్పుడు వీళ్ళకి రక్షణ ఎవరంటే భీముడు అర్జునుడు సో భీముడు ఎవడైనా శత్రువు వచ్చినట్లయితే సంహరించడానికి సిద్దంగా భీముడు ఉంటాడు కానీ మెలుకుగా ఉండి కాపలా కాయడం అనే డ్యూటీ అర్జునుడి కాబట్టి ఎవడైనా రాక్షసులు ఎవరైనా వస్తే భీముడు నిద్రలేస్తాడు కానీ మెలుకుగా ఉండడం మాత్రం అర్జునుడి యొక్క డ్యూటీ నిద్రపోకుండా మెలుకుగా ఉండడం సో కొంతమంది నిద్ర ఆపుకోలేదు నిద్ర ఆపుకోలేదు అందరికన్నా ముందు వీళ్ళే నిద్రపోతారు సో అలా కాకుండా ఇతను మెలుపుగా ఉండి ఎంతో శ్రద్దగా వాళ్ళని కపల కాస్తూ ఉండి వాడు నిద్రని జయించాడు ఆ కారణంగా అది గుర్తించి ఇట్ వాజ్ రికగ్నైజ్ అమాంగ్ దమ్స్ సో అది సార్థక నామక ఏమైపోయింది గుడాకేశ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 తెలుగుగా ఉండడం ఓ నిద్రావస్థ కలగండం ఇంకో నిద్రావస్థ మూడు నిద్రలే అదేవి మూడు నిద్రలు ఎలా అవుతాయి ఏదో నిద్ర కదా అంటే వీడు తెలుగుగా ఉన్నప్పుడు మాత్రం ఏమి జ్ఞానము అజ్ఞానంలోనే ఉన్నాడు కదా తెలుగుగా ఉన్నప్పుడు అజ్ఞానమే కలగండు అజ్ఞానమే నిద్రపోతున్నప్పుడు అజ్ఞానమే ఈ అజ్ఞానం అనే పాయింట్ సమానంగా ఉంది కనుక మూడు కూడా నిద్రావస్థలే అని వర్ణించారు కాబట్టి సో అజ్ఞాన నిద్రని మీకు జయించాల్సి మా అని సూచించటం కోసం గుడాకేశ సంబోధిస్తూ ఉంటాడు సో ఆ పదము చాలా ఇంట్రెస్టింగ్ పదం ఈయన గుడాకేశుడైతే ఆయన హృషీకేశుడు హృషిక ఈశ ఇంద్రియములకు ప్రభువు ఈ విషయం ఇంతకు ముందు మనం అనుకున్నాం సో సకల ప్రాణులలో ఇంద్రియ వ్యాపారములన్నిటికీ కూడా మూలల్లో ఉండేటువంటి ఏ శక్తి ఆ శక్తి ఈశ్వరుని యొక్క శక్తియే కాబట్టి హృషికేశుడు సో గుడాకేశుడు ఋషికేశుడితో ఈ విధంగా పలికినాడు హే భారత భారత అంటే ధృతరాష్ట్ర మహారాజా అనర్థం అక్కడ ధృతరాష్ట్ర అందరూ భారతులే భరత వంశీయులు సో సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడేప్పుడు భారత అని సంబోధిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేప్పుడు భారత అని సంబోధిస్తాడు మద్రాస్ పర్శాస్తక ఉంటే శీతోష్ణ సుఖ దుఃఖదా అగమాపాయనోనిచ్చాక్షస్వ భారత संबोधन सो भरतवंशीडव ओ अर्जुन इकड़ भरतवंशीडवराष्ट्र महाराजा सो हे भारत एवं उक्तवा श्रीकृष्ण गुडाकेशुत अर्जुनि ఈ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ లర్స్ ఇది దీని ప్రాధాన్యం ఏంటంటే ఇరవై నాలుగో శ్లోకం ఈ శ్లోకంలో ఆజ్ఞాపాలక భగవాన్ అనే ఒక విలక్షణమైన ఈశ్వరుని రూపాన్ని మనకి అక్కడ చూపిస్తాడు సాధారణంగా లోకంలో ఈశ్వరుడు అంటే ఎటువంటి భావన ఉంటుందంటే సర్వశక్తిమంతుడు సర్వజ్ఞానము సర్వులను శాసించువాడు నియామకుడు శాసిస్తూ ఉంటాడు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 ఈ ఈజిప్షియన్ కల్చర్లో ఫారోస్ కల్చర్ లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ఇస్తే ఆ జడ్జి ఎలా చేస్తాడంటే దేవుడు మరణించిన తర్వాత వీడిని జడ్జి చేస్తాడు వీడు వెళ్తాడు అక్కడికి మరణించి వెళ్తాడు మళ్ళీ అక్కడ కూడా మనిషి బొమ్మ ఉంటుంది అంటే సూక్ష్మ శరీరం కూడా ఇదే ఆ కారణంలో ఉంటుందని మనం అనుకోవాలి సో వెళ్లిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వీడి జీవుడు వస్తాడు కదా జీవుడు రాగానే ఆయన దగ్గర ఒక కాంకా ఒకటి ఉంటుంది అంటే బ్యాలెన్స్ ఉంటుంది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 అంటే పక్షీక వైపు ఉన్నటువంటి ఆ ప్లేట్ కిందకి దిగిపోతుంది హార్ట్ పైపు వచ్చేస్తుంది అంటే హార్ట్ ఈస్ వెరీ లైట్ ఇది యాజ్ లైట్ యాజ్ ఎ ఫెదర్ వాటిని స్వర్గానికి పొంగం చేస్తారు ఒకవేళ హార్ట్ బరువుగా ఉండి పక్షి తేలికగా ఉంటే నరకానికి ఇది స్కి మీరు ఈ ఫారోస్ యొక్క హైరోగ్లైఫిక్స్ అని అంటూ ఉంటారు వాల్స్ మీద వాళ్ళ కల్చర్ లో అలా ఉండదు చూడండి అదేవుళ్ళ పేర్లు ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ డిఫరెంట్ గా ఉండొచ్చు దాంట్లో కొంత కైండ్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సమ్ కథలు కథ అది ఉండొచ్చు బట్ స్పిరిట్ ఎంత బాగుండదు ఎవడి హృదయము పక్షి ఏకవలే తేలికగా నుండుము కాబట్టి బరువైన హృదయం ఉంటే ఫెయిల్ అయిపోతాడు అక్కడ ఆ జడ్జిమెంట్ డేలో ఫెయిల్ అయిపోయి నరకానికి పెడుపుతాడు తేలిక అయిన హృదయము తేలికగా ఉండడం అంటే అర్థమేంటి కోపాలు తాపాలు తక్కువగా ఉండటం భయాలు కోరికలు తక్కువగా ఉండటం అంటే బరువు ఇవే బరువు కాబట్టి కోపతాపాలు భయాలు కామనలు ఇంత తక్కువగా ఉంటాయి సో ఉన్నట్లయితే ఎంత తేలికగా ఉంటారో సో ఎంత తేలికైపోతుందో చూడండి ఒక హృదయం ఇప్పుడు సపోజ్ కాశీ కావాలని అనుకోండి కావాలంటే ఎస్ అనండి అక్కర్లేదంటే నో అనండి ఓవర్ అలా కాదు ఏడు కాఫీ తావాలా అని అలా అడిగేస్తున్నారు ఏంటి అడిగి పద్ధతిదేనా మర్యాద ఏమైనా ఉందా లేదా కొంచెం మర్యాదగా అడగక్కర్లేదా అని ఇలా మొదలెట్టడనుకోండి అదే బరువు కోపతాపాలు హృదయం బరువు అలాగే ఉంటుంది సో టేక్ థింగ్స్ ఈజీ బ్లస్ అదర్ సాల్ దిట్ మన యొక్క స్టాండర్డ్ కి ఫిట్ అయిన వాడు అవ్వచ్చు కాకపోవచ్చు మనం ఒక స్టాండర్డ్ ఒకటి ఉంటుంది ఒక ఎటికెట్ ఎటికెట్ అంటారు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 వాడికి ఈశ్వరుని ఎందు భక్తి లేదని అర్థం భక్తుని వాడు ఎలా భయపడుతుండీ శరణాగతి యొక్క లక్షణం ఒక్క శాతం కూడా తెగిస్తే వాడికి భవిష్యత్తు గురించి భయం ఉండకూడదు భవిష్యత్తు గురించి భయపడుతున్నాడంటే భవిష్యత్తును మేనిపులేట్ చేస్తున్నాడంటే వాడు శరణాగతి అనే తత్వానికి విరుద్ధంగా పోతున్నాడని అర్థం అందుగురించే నేను ఊరికే జాతకాల వెంట పడకండి చెప్తూ ఉంటాను ఎందుకంటే మీరు జాతకం చూపిస్తున్నారంటే అర్థం ఏంటి తప్పేం కాదు ఒక శాస్త్రము భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆకాంక్షలో గొప్పలేదు శాస్త్రం కూడా గొప్పదే కావచ్చు బట్ మీరు భవిష్యత్తు గురించి తెలుసుకుని ఏం చేస్తారు దానికి ఏదో విరుగుడు ఉపాయం చూడాలని చూస్తారు అంటే మీరు వర్తమాన కాలాన్ని మ్యానికులేట్ చేస్తూ ఉంటారు ఎలాగూ చేస్తూనే ఉంటారు భవిష్యత్తును కూడా ఇప్పటి నుంచి మ్యానుకులేట్ చేసేద్దామని అభిప్రాయం రైలు రిజర్వేషన్ చేసుకున్నట్టుగానే టూ థౌజండ్ ఫోర్ లో ఆ ప్రయాణానికి ముందు రిజర్వేషన్ చేసుకుంటాం సో దాట్ జర్నీ విల్ బీఈ ఈజీ అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్ లో ఆ అనారోగ్యం ఏదైనా వస్తుందని తెలిస్తే దానికి ముందే మందు విరుగుడు వేసేసి కూర్చుంటాం ధన నష్టం వస్తుంది టూ లో అని మనకు తెలిసిందనుకోండి దానికి ముందే విరుగుడు వేసేసి ఆ విధంగా టూ లో అనారోగ్యం చేయకూడదు ధన నష్టం కలగకూడదు కుటుంబంలో కలహాలు ఉండకూడదు ఈ విధమైనవి ఏదైనా వస్తాయి అంటే అవి రావడానికి ఫలనా మూడు నాలుగు గ్రహాలు కారణము అంటే ఆ గ్రహాల క్రితం ఇప్పుడే ముందు విరుగుడు ఉంది అంటే అది చేసేసుకుని వీఆర్ రెడీ టు ఫేస్ టూ థౌజండ్ ఫోర్ అని అంతటి ఇన్సెక్యూరిటీ అది పద్ధతి కాదండి రాని ఏ వస్తుందో రాని కుటుంబంలో కలహం వస్తుందో రాని వచ్చినప్పుడు పెద్ద మనస్సుతో మనం దాన్ని పరిష్కరించుకున్నాం లేదా అనారోగ్యం వస్తే రాని వచ్చినప్పుడు అది కూడా ఒక పరీక్ష ఆ పరీక్షకి మనం నిలబడదాం సో ఈ విధంగా ఈశ్వరుడు ఎందు ఒక భక్తిని కలిగి భవిష్యత్తుని మనోబలంతో ఎదుర్కొనేందుకు మనం తయారీ చేసుకోవాలి మనస్సుని తయారు చేసుకోవాలి కానీ ముందే భవిష్యత్తులోకి తొంగి చూసి తొంగి చూసి తొంగి చూడడం లాగ కుదరదు చూసే ప్రయత్నం చేసి ఏదో ఏదో ఒక బేసిస్ మీద ఆ భవిష్యత్తుని మేనికులేట్ చేసే ప్రయత్నం వచ్చేస్తున్నాడంటే వాడు ఆ అహంకారము అహంప్రత్యయం ఉన్నదే దానికులేటివ్ సెల్ఫ్ that the self uh, that becomes stronger and stronger adi manushiyaokka inner growth ki adi aa antaramaina vikashaniki adi paddhati kadu kanuka anyway so what i was trying to say aa uh, this sena yoro ikkada ee shlokalo ajna palakam bhagavan adi judgement devuji cheptunna సో ప్రతి వాళ్ళు కూడా ప్రతి కల్చర్ లోను ఈశ్వరుడు గురించి ఎలాంటి భావన ఉంటుంది ఈశ్వరుడు మనల్ని జడ్జి చేయడానికి వెయిట్ చేస్తున్నాడు అక్కడ హీఈస్ గోయింగ్ టు జడ్జెస్ ఆయన సర్వశక్తిమంతుడు సర్వ సర్వజ్ఞుడు అండ్ ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్ హెవెన్ ఆర్ హెల్ టు మీ అండ్ హీఈస్ గోయింగ్ టు జడ్జ్ ఈ విధంగా మనం ఈశ్వరుణ్ణి భావన చేస్తాం కానీ ఎక్కడైనా మీకు ఈశ్వరుడు మీ చెప్పు చేతలలో నడిచే ఆజ్ఞాపాలకుడు మీరు ఆజ్ఞ వేస్తారు ఈశ్వరుడు పాలిస్తాడు అటువంటి ఈశ్వర రూపం మీకెక్కడైనా దర్శనం ఇస్తుందా ఏ సాహిత్యంలోనైనా ఏ సందర్భంలోనైనా మీకు అలాగంటే ఈశ్వరుడు ఎక్కడైనా కనపడతాడా కనపడ ఇది దేశాన్ని పాలించే మహారాజు మారుదేశంలో మీ దగ్గర నౌకరుగా చేరాడు అనుకోండి మీరు ఆజ్ఞలు జారీ చేసేస్తూ ఉంటారు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 భక్తుడు ఒకప్పుడు అజ్ఞానం చేత కొంచెం పవర్మూతనంగా ఆజ్ఞని జారీ చేసి లెవెల్లో మాట్లాడినా భగవానుడు ప్రొటెస్ట్ చేయడం ఏమంటే అర్జునుడితో శ్రీకృష్ణుడు అనొచ్చు ఏమో ఎలా మాట్లాడతావు నేనేదో మర్యాద కోసం ప్రధానం నడుపుతానంటే ఇంకా ఇంకా నిజంగానే నువ్వు ఆర్డర్లు నేను చేసేయటం అనేనా ఏమే అలా కొంతమంది అలా కూడా ఉంటాను ఒక ఆయన మీకు జరిగిన నాలుగు రోజులు మీకు కిచెన్ కావాల్సిన వ్యవస్థంతా నేను చేసి పెడతాను అని ఆఫర్ చేశారు ఒక పెద్ద మనష్ తరహాగా సరే ఈ యజమాని అయ్యా నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక ఇరవై కేజీలు వంకాయలు కావాలి మీరు వెంటనే అరేంజ్ చేయండి అంటే నేలకని తీసుకొస్తానండే ఏదో సాయం చెప్పిన నాతో చెప్పేస్తే మీ పని అయిపోయిందా ఏమి నేలకని తీసుకొస్తాను పైసలు ఇవ్వండి మనిషినివ్వండి ఎక్కడున్నాయో చెప్పండి చూస్తాను అని ఇలా మాట్లాడితే అంటే పని చెప్పారనే కోపం మరి పని చెప్పారనే కోపం ఉన్నవాడు ముందు ఎందులో ఆఫర్ చేయాలి ఆఫర్ చేయకూడదు సో ఆఫర్ చేసి ఒక నమ్మకాన్ని కలిగించి ఎంతటి కఠినమైన పనైనా ఈ చేసి పెడతాడు అని నమ్మకాన్ని కలిగించి తీరా సమయం వచ్చేప్పటికి అరే నేనెందుకు పెద్దవాడిని అయ్యండి నేను ఇలాంటి చిన్న చిన్న పనులు నేనెందుకు చేస్తాను అనే అహంకారానికి పోతే అది అది పెద్ద అది పెద్ద మనస్సు అనిపించకూడు శ్రీకృష్ణుడు అలాంటి వాడు కాదు సో మీరు ఒక సంభాషణని ఊహ చేయవచ్చు ఎలాగంటే ఏమాయా శ్రీకృష్ణ నువ్వు నిజంగా నాకు రథానికి చోదకుడిగా అంటే డ్రైవర్ చోదకుడు డ్రైవర్ చోడకుడిగా వస్తానని అన్నావు సరే వచ్చి కూర్చున్నావు డ్రైవర్ స్థానంలో కూర్చున్నావు ఇదంతా ఉరికే దిఖాబట్ట అంటే ఉరికే భేషజం కోసం అలా చూపించడం కోసం చాలా కూర్చున్నావా లేకపోతే యు రియల్లీ మీన్ ఇట్ అంటే హే అర్జున ఐ రియల్లీ మీన్ ఇట్ ఓకే ఇఫ్ యు మీన్ ఇట్ దెన్ సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాప నా రథాన్ని తీసుకెళ్లి ఆ రెండు సేనలకి మధ్యలో వ్యాంటేజ్ పాయింట్ అంట ఎక్కడి నుంచి అయితే నేను రెండు వైపులకి కూడా చక్కగా చూసి ఆయా సేనా నాయకుల యొక్క ముఖాలను గుర్తుపెట్టి నేను అంచనా వేసుకోగలుగుతాను అటువంటి ఒక అప్రాపరియట్ పాయింట్ ఒక దానికి తీసుకెళ్లి నా ఆపు అనే ఆజ్ఞ జారీ చేసింది యాజ్ ఇఫ్ ఈజ్ టెస్టింగ్ ఈ ఆజ్ఞని పాలిస్తే భవిష్యత్తులో ఇంకా అనేక జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది చోదకూడదుగా ఈ నేటి పెట్టవచ్చు లేకపోతే మీరు ఏదో మొహమాటానికి అన్నారు చాలండి నడిపారు చాలా సంతోషం అని ఈ నేమో ఆ స్కంధావారంలో ఆ శిబిరంలో కూర్చోపెట్టి ఇంకొక చోదరకుడిని నిజంగా ఆజ్ఞ అని చెప్తే పాలించే చోదకున్నవాడిని రెగ్యులర్ సోదరుడు ఎవడో ఉంటాడు కదా వాటిని పెట్టుకుంటే సర్పం ఈ భేషజం మనకెందుకు అని సెటిల్ సో ఈస్ దట్ ది వే ఆర్ ఈ ది లాట్ గోయింగ్ టు ఒబే ది ఆర్ దర్స్ దట్ ఈస్ ది పాయింట్ ది ఆన్సర్ ఈస్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 భక్తుని విషయంలో ఈశ్వరుడు చేస్తాడు అటువంటి వాక్యం ఒకటి మీ గీతలో వస్తుంది నేను మీకు పాయింట్అవుట్ చేస్తా సో భజామ్యహం అని అంటాడు అహం భజామి ఏ యథా మాం ప్రపంచంతో తాంస్త భజామ్యహం అది అది దట్ ఈస్ దివర్స్ ఈజ్ రైట్ సో ఎవళ్ళు నన్ను ఏ విధంగా భజన చేస్తారో ప్రపంచంతే అంటే ప్రపత్తి చేయుట అంటే కూడా భక్తి చేయుట అనర్థం ఎవళ్ళు ఏ విధంగా నన్ను భక్తి నా విషయంలో భక్తి చేస్తారో వాళ్ళ విషయంలో నేను తిరిగి నేను భక్తి చేస్తాను చాలా విశ విలక్షణమైన భగవంతుడు ఆయన ఏమంటున్నాడు అలా నాకు భక్తి చేస్తే నా విషయంలో మీరు భక్తి చేస్తే నేను మీ కోరికలను తీరుస్తాను మీకు హెదంలో సీట్ ఇస్తాను మీకు అనేక సిద్ధులను అనుగ్రహిస్తాను అలా మాట్లాడటం లేదా నువ్వు నా విషయంలో భక్తి చేస్తే నాకు నీవు సేవ చేస్తే నేను నీకు సేవ చేస్తాను ఎంత గ్లోరియస్ లాంగ్వేజ్ చూడండి ఎలా ఉండాలి ఎప్పుడూ కూడా అహంకారంగా ఉండకూడదు భగవాను యొక్క వచనంలో ఎక్కడ మీకు అహంకారం కానరాదు శ్రీకృష్ణుడు హీస్ ద కింగ్ మేకర్ హీ కుడ్ బికమ్ ఎ కింగ్ ఇఫ్ యూ వేష్ ఎందుకంటే ఆనాడు ద లా సిస్టమ్ ఏమిటంటే శత్రు శత్రు శత్రువాధిని కనుక ఎవరు సంహరిస్తే వాళ్ళకి ఆ రాజ్యం అంతా కూడా వాళ్ళ అధీనంలోకి వస్తుంది ఇప్పుడు శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించగానే లంకాధిపత్యం అంతా కూడా శ్రీరాముడి చేతిలోకి వస్తుంది అప్పుడే శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేయమని అర్జును లక్ష్మణుడికి ఆదేశం ఇస్తాడు అప్పుడు లక్ష్మణుడిని వెళ్లి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తారు సపోజ్ శ్రీరాముడు హీ వాంట్స్ టు రూల్ లంకా హిమ్సెల్ఫ్ హీ కెన్ డూ దాట్ లాట్ వాస్ ది లా అతను లంకా నగరంలో వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుంటే పట్టాభిషేకం అయిపోతుంది ఎందుకంటే ఐ నెగ్గర్ ది విన్నర్ లాటరీ నగ్గినట్టే ఇది కూడా సో అదేవిధంగా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే కంసుని యొక్క మథురా సామ్రాజ్యం అంతా కూడా శ్రీకృష్ణుని అధీనంలోకి వస్తుంది వస్తే అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా జైలుకు వెళ్లి భాగవతంలో వస్తుంది తల్లిదండ్రులను జైలు నుంచి విడిపించి ఉగ్రసేన మహారాజు కూడా జైల్లోనే ఉంటాడు అసలు మహారాజు ఉగ్రసేనుడు ఉగ్రసేనుడు కొడుకు కంసుడు వీడు ఆయన జైల్లో పెట్టి వీడు రాజ్యం పెడుతూ ఉంటాడు సో వీడు ఔరంగజీవులవాడు ఈ కంసుడు సో అప్పుడు ఉగ్రసేన మహారాజుని విడిపించి ఆయన్ని సకల లాంఛనాలతోటి రాజ సభకు తోడుకొని వచ్చి సింహాసనంపై స్వయంగా ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి పట్టాభిషేకం పట్టాభిషేక్తుని చేసి పునః తన దాన్ని తాను గురుకులానికి అడిపట్టాడు అంతేగానే ఆ సింహాసనం మీద తాను కూర్చోడు కనుక ఆయన కూర్చోవాలనుకుంటే కూర్చో దే ఫార్ సో కింగ్ మేకర్ హియాజ్ ఆల్ ది పవర్ కానీ ఎప్పుడూ కూడా పవర్ ఉన్నవాళ్లాగా మాట్లాడ్డాడు చాలా వినయంగా మాట్లాడతాడు శ్రీకృష్ణుడి దగ్గర నేర్చుకునేట లక్షణాలు చాలా ఉన్నాయి గీత ఆయన చెప్పాడంటే ఆయన జీవితానుభవాన్ని గీతగా చెప్పాడు తప్పించి ఒక ఇంటెలెక్చువల్ లెవెల్లో మేనేజ్మెంట్ లెక్చర్ ఇచ్చినట్టుగా చెప్పింది కాబట్టి తన జీవితానుభవాన్ని తాను దర్శించిన సత్యాన్ని తాను జీవించిన విధానాన్ని ఒక ఉపదేశం కింద అర్జునుడికి ఘోషించారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అప్రోచ్ అలాగ అర్థం చేసుకోవాల గీతని శ్రీకృష్ణుడి గీతని ఒక అత్యున్నత స్థానంలో కూర్చున్నటువంటి ఒక గురు శిష్యులకు ఉపదేశం చేసినట్టుగా అలా చెప్పలేదని ఒక మిత్రుడికి చెప్పినట్టు ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్పినట్టుగా తన జీవితానుభవాన్ని ఇలా నా అనుభవం ఉందో అని కూడా ఈ అనుభవాన్ని మీకు సొంతం చేసుకో అన్నట్టుగా చెప్తాను తొలిగా నిందాస్ఫుతి అంటాడు నిందించినా స్ఫుతించినా మనం నిబ్బరంగా ఉండాలి అంటాడు ఆయన అలా ఉన్నవాడు ఆయన నిందించినప్పుడు కూడా చిరునవ్వు చెరగకుండా అలా కూర్చుంటాడు చిరునవ్వు చెరగకుండా అలా కూర్చుంటాడు సో అది అది సామాన్య ఆయన అనుభవ ఆయన వ్యక్తిగతంగా అనుభవించిన వాల్యూస్ ఎక్స్పీరియన్స్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని బోధిస్తున్నాడు అంతేగాని ఒక థిరిటికల్గా బోధించాడు చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ గీత యొక్క రహస్యం అదే కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఆజ్ఞాపాలక భగవాన్ అని అంటారు భక్తుని యొక్క ఆజ్ఞను పాలించే భగవంతుడు మనకి దర్శనమిస్తాడు తర్వాత ఇంకొకటి ఏమంటే గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు పన్నెండో అధ్యాయంలో యో భక్త సమే ప్రియ భక్త లక్షణాలు చెప్తా యహ మే ఎవడైతే నాకు భక్తుడో భక్తుడంటే అర్థమేటి భక్తుడంటే అర్థమేటి సా పస్మిన్ పరమ ప్రేమ రూప భక్తికి డెఫినేషన్ అది ఈశ్వరుని ఎందు సర్వమును అతిశయించిన ప్రేమ ఏది కలదో అనురాగము లేక ప్రేమ ఏది కలదో దానికి భక్తి అని పేరు మీరు కుటుంబంలో వ్యక్తులకి ఎడలా ఇతర వ్యక్తుల మీరు ప్రేమ కలిగి ఉంటే దాన్ని భక్తి అంటారు అదే ప్రేమని మీరు ఈశ్వరుని వైపు మరలిస్తే దానికి భక్తి పేరు సో ఈశ్వరుని ఎందుండే ప్రేమకి భక్తి అని పేరు సో యోమే భక్త అంటే ఎవడు నా భక్తుడు అంటే ఎవడు నా ఎందు ప్రేమ గలవాడు సమే ప్రియ వాడికి నాకు వాడి ఎందు నాకు ప్రేమ గలదు వెరీ క్లీన్ సో ఈశ్వరుని ఎడల మీరు అనురాగాన్ని కలిగి ఉంటే ఈశ్వరుడు మీ ఎడల అనురాగమును కలిగి ఉండుము ఇట్స్ వే టూ వే పార్ మీరు లౌకిక పదార్థముల ఏదో అనురాగం కలిగి ఉన్నారనుకోండి అది వన్ వే ట్రాఫిక్ ఇప్పుడు సోఫా ఉంటుంది ఇంట్లో ఈ సోఫా అంటే నాకు చాలా ప్రీతి అని మీరు అన్నారనుకోండి సోఫా తిరిగి మిమ్మల్ని ప్రేమించలేదు మీరు సోఫాని ప్రేమించడం తరిపడుతుంది కానీ తిరిగి మళ్లీ మిమ్మల్ని ప్రేమించడం అనేటువంటిది దానికి జాతకాలు అది జడ పదార్థం అది అది వన్ వే ట్రాఫిక్ ఇంకా కుటుంబ సభ్యుణ్ణి ఇంకొక వ్యక్తిని మీరు కుటుంబ సభ్యుడు కానీ వాట్ ఎవర్ ఇంకొక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని మీరు చెప్పినట్లయితే సైలేనా అతడు తిరిగి మిమ్మల్ని ప్రేమించవచ్చు ప్రేమించకపోవచ్చు ఇటుకు బి వన్ వే ట్రాఫీ ఆటుకు బి టూ వే ట్రాఫీ ఒక్కొక్కరు ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది ఈయన ఆవిడిని ప్రేమిస్తాడు ఆవిడ ఇంకోడిని ప్రేమిస్తుంది ఆయన ఇంకొక ఆవిడిని ఇదంతా ట్రయాంగిల్ క్వాడ్రయాంగిల్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి దేట్ ఈజ్ నో రూల్ దట్